ఒక ఆయన నాతో అన్నాడు ఏమండే ఆయన చూస్తే నాకేదో అపకారం చేసి ఇట్లా ఉన్నాడండి అన్నాడు అంటే నేను అన్నాను నీకు ఎప్పుడు తెలిసింది నాకు అలా అనిపిస్తోందండి ఎప్పటి నుంచి అనిపిస్తోందండి సుమారు ఒక గంట నుంచి అనిపిస్తోంది ఆ గంటకు ముందు అనిపించిందే అనిపించలేదు ఈ గంట నువ్వు కూర్చొని ఏం చేసావంటే వాడి గురించి ఆలోచించి ఆలోచించి వాడు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుకున్నాడు అని థింక్ చేసి చేసి చేసి నౌ హీ ఈస్ షూర్ దట్ హీస్ డూయింగ్ ఇట్ అప్పుడు నేను చెప్పాను నువ్వు వాగమని చెప్పాను నేను ఆయన దగ్గరికి వెళ్ళా వెళ్ళేదో ఈ మాట ఆ మాట మాట్లాడే ఈయన గురించి మీ అభిప్రాయం అబ్బాయి నాకేం అసలు ఏమీ లేదంటే నాకేం గుర్తు కూడాను ఐ నోహిం నథింగ్ మోర్ దెన్ దాట్ అప్పుడు వచ్చి ఇందులో చెప్పాను ఆయన నీ మీద ఏ కుట్రా జేటహల్ నువ్వు నీ గురించి ఆయన ఆలోచించట్లేదు ఎందుకంటే ఆయన బిజీలో ఆయన ఉన్నాడు ఇప్పుడు ఇతను భయపడింది ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఇతను సృష్టించుకున్న భయం ఇతను కల్పన చేసి ఆ వ్యక్తి నాకు అన్యాయం చేయబోతున్నాడు అని కల్పన చేసి ఆ కల్పనకి తానే భయపడుతూ కూర్చుంటాడు కాబట్టి మీరు జగత్తుకు భయపడ్డం మానేసీ వరకు జగత్తు మిథ్యాన్ని మీకు అనుభవం కలగదు ఎందుకంటే భయపడడం కూడా ఒక ఇమోషనల్ ఇన్వాల్వ్మెంటే మీరు భయపడడం ద్వారా దానికి ఒక వాస్తవికతని కల్పిస్తున్నారు మీరు కాబట్టి మీరు భయపడ్డం మానేసీ వరకు మీకు జగత్తు సత్యమని భ్రమపోదు ఈ మధ్యన ఒక సినిమా డైరెక్టర్ ఛాలెంజ్ ఒకటి విసిరాడు ఏమని ఒక్కళ్ళు కనుక నా సినిమాని చూస్తే ఐదు లక్షలు ఇస్తారు ఒక్కళ్ళు సినిమా చూస్తే ఐదు లక్షలు ఇస్తారు అంటే అర్థమేంటి మీరు ఆ సినిమాలో అంతల్లా ఇమోషనల్లీ ఇన్వాల్వ్ అయ్యి భయపడతారని ఆయనకు తెలుసు అది సత్యమా సత్యం కాదు అయినా వీడు భయపడిపోతుంది అసత్యానికి భయపడ్డానికి మనం అలవాటు కూడా ఉన్నాం కాబట్టి ముందు భయపడడం మానేసేయాలి తర్వాత ఇంకొకటి జగత్తు నుంచి నాకు ఆనందము సుఖము లభిస్తుంది అనే ఆలోచన తీసి పెట్టాలి సుఖ ఆనందం కోసం జగత్తు మీద ఆధారపడడం మానేయాలి ఇప్పుడు మీరు రాత్రి నిద్రపోతారు ఇవాళ కళలు వస్తే బాగుండునో ఆ కళల్లో నాకు ఆనందం లభిస్తుంది అనుకుని నిద్రపోతారా లేకపోతే ఏ కళ లేకుండా గాఢ నిద్రలో నాకు ఆనందం వస్తుందనుకుని నిద్రపోతారా గాఢ నిద్రలో ఆనందం వస్తుందని నిద్రపోతారు కళలు వస్తే ఆ కళలో నాకు ఆనందం వస్తుందని నిద్రపోరు అలాగే జాగ్రత్త వస్త కూడా కళ కళ్ళ దాంట్లో ఆనందాన్ని మీరు అన్వేషిస్తున్నంత కాలము అది సత్యంగా భాషిస్తుంది దాంట్లో మీరు ఆనందాన్ని అన్వేషించటం మానేసిస్తే అది మిథ్యాన్ని మీకు తెలిసిపోతుంది మీ స్వరూపము ఆనందము అని కూడా తెలిసిపోతుంది కాబట్టి ఇన్ని రకాలుగా మీరు జగత్తుతోటి మీ ఈక్వేషన్ను సెటిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత జగత్తులో ఏవో ఘటనలు ఉంటాయి ఏదో జరుగుతుంది ఏదో పార్టీ నెగ్గుతుంది ఈ పార్టీ ఎందుకు నెగ్గింది అని మీరు అడిగారంటే యుఆర్ ఆ డ్రీంలో ఆ కళలో అది నాకల్లా ఎందుకు కనపడింది అని అడిగినట్టు ఓ విద్యార్ నేను మాండూత్య పాఠం చెప్తున్నా ఓ విద్యార్థి నన్ను అడిగాడు ఏమండి వాతావరణంలో మార్పు వస్తుంది కదా ఇప్పుడు దీని గురించి ఏం చేయాలి అని అడిగాడు అంటే నేను చెప్పాను నువ్వు మాండుత్యం చదువుతున్నది ఇదేనా వాతావరణము మార్పు అదంతా కూడా మిథ్యా జగత్తులో భాగము అని తెలుసుకుని వెళ్ళి తపస్సు చేసుకో అంతే నువ్వు చేయాల్సింది ఇంకా అంతకంటే లేదు ఎందుకంటే జగత్తులో ఏదో వస్తోంది దానికి కారణం ఏమిటి అది ఎలా వస్తుంది అని ఈ చర్చంతా నువ్వు మొదలు పెడితే నువ్వు జగత్తుకి సత్యత్వాన్ని ఇస్తున్నట్టు అవుతుంది తప్పిస్తే అది నిత్యం తెలుసుకున్నట్టు ఎలా అవుతుంది కాబట్టి స్టాప్ ఆస్కింగ్ వై అండ్ హౌ తర్వాత మీరు జగత్తుకి సంబంధించి ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు సంపాదించుకుంటూ వెళ్తే ఆ ప్రశ్నలు ఎప్పటికైనా ఎండ్ అవుతాయా ఎప్పుడైనా ఆలోచించాలి అసలు దీని గురించి ఆ ప్రశ్నలు ఎన్నడూ ఎండు కావు తెలుసా మీకు ఆ సంగతి తర్వాత నేను ఇంకా మీకు జగత్తు గురించి నేను ఇంకో విషయం చెప్తా మీరు పెద్దలు ఆలోచించండి ఈనాడు మానవ సమాజం ఎంత చక్కని శాంతి సౌఖ్యములతో ఉన్నదో అంతటి శాంతి ఈ సృష్టిని తర్వాత ఇంతవరకు ఎప్పుడూ లేకుండెను మనకు ఏమనిపిస్తోంది ఈనాడు సమాజంలో ఎంత అశాంతి ఉందో అంత అశాంతి సృష్టి తర్వాత ఎప్పుడూ లేదు అని మనకు అనిపిస్తోంది ఇలా అనిపించడానికి కారణం ఏమిటో అంటే ఏమిటి పూర్తి విరుద్ధంగా మనకు అనుభవం కలుగుతోంది కారణం ఏంటో తెలుసునండి టీవీ నైన్ ఈటీవీ టూ సిఎన్ఎన్ అమెరికాలో అయితే ఈ ఛానల్స్ ట్వంటీ ఫోర్ ఛానల్స్ అన్నీ కలిసి జగత్తులో అల్లకల్లోలం వచ్చేసింది అతలాకుతలం అయిపోయింది అశాంతి నిండిపోయింది అనే ఫీలింగు మనకు కలగజేస్తాయి కానీ నిజానికి మీకు హిస్టరీ చదివితే ఈనాడు మానవ సమాజాలు హిస్టరీలో ఏ పీరియడ్ కంటే కూడా ఎక్కువ శాంతితోటి జీవిస్తున్నాయి ఈరోజున ఇప్పుడు మేజర్ వార్స్ ఏమీ సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ వాటి గురించి మీరు చదివితే తెలుస్తుంది ఫస్ట్ వరల్డ్ వార్లో ట్రెంచెస్లో అంటే బురద ల్యాండ్ తీసిన గోతుల్లో మిలియన్ సోల్జర్స్ చచ్చిపోయారు బెల్జియంలో ఒక మైలు మడీ ప్లేస్ అంత బురద బురద మార్ష్ ల్యాండ్ ఇప్పుడు వెళ్తే అంత బురదతో నిండి ఉంటుంది మార్ష్ ల్యాండ్ కానీ మీరు ఫస్ట్ వరల్డ్ వార్ హిస్టరీ చూసినట్లయితే ఆ వన్ మైల్ స్ట్రెచ్ కోసం ఆరు మాసాల యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మిలియన్ పీపుల్ డైట్ ఇప్పుడు ఆ వార్ వెటరన్స్ అక్కడికి వెళ్ళి చూసి దీనికోసమా మనం యుద్ధం చేసామని వాళ్ళే ఆశ్చర్యపోతారు ఈ బురద మనం యుద్ధం చేసాము ఎవరి నెక్కినా ఒకటే జర్మనీ నెగ్గినా ఒకటే బ్రిటన్ ఎక్కినా ఒకటే కానీ దానికోసం వాళ్ళు యుద్ధం చేశారు ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తే అక్కడ జర్మనీ వర్సెస్ రష్యా యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఉంటుంది అంతా చేస్తే వంద ఎకరాల నేల ఈనాడు సమాజం సుఖశాంతులతో ఉన్నది కానీ మీరు న్యూస్ పెడితే మీకు ఏమనిపిస్తుంది పెద్ద అల్లకల్లోలం అనిపిస్తుంది కాబట్టి ఈ ఈ జగత్తు ఏ రూపంలో ఉందో దాన్ని మీరు కల్పించుకున్నారు తప్ప అది ఆ రూపంగా లేనే లేదు అసలు కాబట్టి ఈ జగత్తులో ఉండే ఇష్యూస్కి హౌ అండ్ వై అని మీరు ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తే దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్ కాబట్టి మీరేం చేస్తారంటే ఈ జగత్తు గురించి ఉన్నటువంటి భయాలని వదిలిపెట్టేయండి ఈ జగత్తు ఎందు ఉన్న కామనాలన్నింటినీ వదిలిపెట్టేయండి ముందు అసంగంగా ఉండండి ఉండి మీ మైండ్ని సైలెంట్గా పెట్టుకోండి జగత్తును నిరంతరం స్మరించడం మానేసి నిశ్చలంగా కామ్గా పెట్టుకోండి అండ్ దెన్ వీ విల్ డిస్కవర్ మీరు ఆ సత్యాన్ని మీకు సాక్షాత్కరిస్తుంది ఏమన్నో తెలుసునా జగత్తు మిథ్యా అని మీకు సాక్షాత్కరిస్తుంది కాబట్టి జగత్తు ఎందు ఏమాత్రము సత్యత్వము లేదు యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయజన భాసం స్పందతే యాభాసం స్పందన అవతరిక కథన సత మాయ జన్మేచ్యే ఇప్పుడు కారణము కార్యము దీన్ని కొద్దిగా ఒక వ్యాప్త చేసే ప్రయత్నం చేస్తారు ఇది హాస్పిటల్ బెడ్గా ఉన్నవాడికి వైర్లు లాగా ఈ వైర్లు అన్నీ పెట్టేస్తే ఇంకా అసత్ జగత్ సత్తా అసత్త స జగత్ అనే అంగీకారం కాదు జగత్ అసత్ అనే అంగీకారం కాబట్టి కట్ ఆఫ్ కారణము సత్తా అసత్ ఆ రకమంటే పరమాత్మ సత్తా అసత్త పరమాత్మ అసంతని శూన్యవాడు అది అంగీకారం కాదు కాబట్టి ఇది తక్ష ఇప్పుడు సత్తైన పరమాత్మ నుండి అసత్తైన జరుగుతుంది అంతే కదా సత్తైన పరమాత్మ నుండి అసత్తైన ఈ పుట్టుక తత్వతహనా మాయయానా మాయ చేత జరుగుతుంది అంటే ఉన్నది పరమాత్మ అంత ఇది సిద్ధాంతాలు ఈ మాయ యొక్క స్వరూపం ఏమిటి మాయ ఏమిటి అది చర్చిస్తుంది కథం పున జన్మా జన్మృతే ఇప్పుడు సత్తు పరమాత్మ సత్తు నుంచి జగత్తు పుట్టింది ఏమండ కానీ తత్వత పుట్టలేదు మాయచేత పుట్టింది మాయచేత పుట్టింది అంటే ఇప్పుడు మాయావి యొక్క మాయచేత ఏనుగు పుట్టిందండి ఏనుగు స్టేజ్ మీద ఉంది మాయావి యొక్క మాయ చేత పుట్టింది ఇప్పుడు రెండు ప్రశ్నలు ఏనుగు వాస్తవంగా ఉందా లేదు ఏనుగు నిజంగా పుట్టిందా పుట్టలేదు ఈ మాయా అంటే అలాగనమాట మాయా ఏం చేస్తుందంటే పుట్టుక అనే ఈవెంట్ని కటాఫ్ చేసేస్తుంది ఏది పుట్టిందన్ను అంటున్నావో దాని యొక్క వాళ్ళ సత్యత్వాన్ని కట్ ఆఫ్ చేసి పారేస్తుంది మాయా అంటే అలాంటిది కాబట్టి ఇప్పుడు ఆ సత్త అయిన పరమాత్మ నుండి ఈ జగత్తు మాయచేతను పుట్టింది అని అంటున్నావు కదా అది ఎలాగా కథం పునః సతహ మాయయ జన్మ అని ప్రశ్న వేసుకుని సమాధానం చెప్తున్నారు రజ్జువు నుంచి సర్పం పుట్టింది రజ్జువు సత్ సర్పం అసత్ అని చెప్పి నేను అలా పెట్టాను రజ్జువు నుంచి సర్పం పుట్టింది అంటే సత్త అయిన రజ్జు నుంచి సత్త సర్పం పుట్టిందా లేదు కొని అసత్తైన రజ్జువు నుంచి సత్తైన సర్పం పుట్టిందా అది లేదు కొని సత్తైన రజ్జు నుండి అసత్తైన సర్పం పుట్టిందా పుట్టింది కొని అసత్తైన రజ్జువు నుండి అసత్తైన సర్పం పుట్టిందా లేదు కాబట్టి ఆల్ ఫోర్ పాసిబిలిటీస్లో ఒకటి కరెక్ట్ మూడు కొట్టి పారేశాం తెలిసిందండి కాబట్టి సత్తైన రజ్జువు నుండి అసత్తైన సర్పం పుట్టింది సత్త అయిన పరమాత్మ నుండే అసత్తైన జగత్తు పుట్టింది ఆ పరమాత్మ నీవే ఎందుకంటే ఇంక మళ్ళీ దేహము ఇంద్రియములతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్యా దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది చాలాసార్లు చెప్పిన మాట ఇప్పుడు జగత్తు మిథ్య అన్నాం జగత్తు మిథ్యా అంటే ఇంద్రియ సాపేక్షమైన జగత్తు మిథ్యా ఇంద్రియాలు సత్యం కాదు చూపు ఇంద్రియములు మనస్సు దేహము ఇంద్రియములు మనస్సు అహంకారముతో సహా జగత్తు మిథ్యా అంతా జగత్త కేవలము ఆ జ్ఞానం తప్ప ఎవ్రిథింగ్ ఎల్స్ మిథ్యా అంతేగాని జగత్తు ఇచ్చంటే నేను కూర్చుని నేను సత్యం మిగతా అంతా మిచ్చాను కాదు అర్థమైందండి అలా అనుకుంటే అది తప్పది అలాగే అనుభవం కలగదు ఇప్పుడు జగత్తు మన్నాడు ఒక ఆయన అంటే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు నువ్వు బాగానే ఉన్నావు భోజనవది చేసి వచ్చావు ఇప్పుడేమో మాకేమో జగత్తు మిచ్చని పాఠం చెప్తావా అని అది తప్పు కదా ఆ రకమైన ఆలోచన తప్పు కదా ఆ రకంగా దాన్ని సెంటిమెంటల్గాను ఇమోషనల్గాను ఆలోచించకూడదు జగత్తు మిథ్యాని నేను అంటున్నానంటే చెప్పేవాడు వినేవాడు కూడా మిథ్య అవుతారు కేవలం వినేవాళ్ళు మాత్రమే మిథ్యని కాదు ఈ చెప్పేవాడు వినివాడు ఏ ఎరుకలో ప్రకాశిస్తోందో ఆ ఎరుక మాత్రమే సత్యము అభిప్రాయం సో ఎనివే ఈ సత్తు నుంచి అసత్తైన జగత్తు యొక్క మాయారూపమైన జన్మ ఏ ఎట్టిది దానికి డైనమిక్స్ ఏమిటి ఎలా పుడుతోంది అన్నది మనం ఇక్కడ ఆలోచిస్తాం ఇప్పుడు రజ్జు సర్పం ఎలా పుట్టింది మీరు ఆలోచించండి ఇప్పుడు రజ్జునందు ఏదైనా వికారం వచ్చింది సజ్జు సర్పం పుట్టిందా లేదు పోనీ నీలో ఏదైనా వికారం వచ్చి రజ్జు సర్పం పుట్టినా అది వీడి ఆత్మస్వరూపుడు వీడిలోనూ వికారం లేదు మరి అసలు ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది బయట ఉందా లోపల ఉందా సర్పం బయట లేదు బయట కనబడింది కానీ బయట లేదు అది బయట కనబడింది అంతే బయట లేదు ఎక్కడుంది వీడి మనస్సులోనే ఉంది అంటే ఏంటన్నమాట ఇప్పుడు ఈ సర్పం ఎక్కడి నుంచి పుట్టింది మనస్సు యొక్క చలనమే సర్పమని అనిపించింది వీడు మనస్సులో సడన్గా ఆ చలనం వచ్చింది ఆ చలనం ఎందుకు వచ్చింది మనస్సులో సర్పవాసన ఉంది అది పైకొచ్చింది సడన్గా పైకొచ్చింది మనస్సులో ఉన్న చలనమే పైకొచ్చింది కాబట్టి సర్పం మిథ్య వీడు నిద్ర లేచాడు నిద్రలేచి కళ్ళు తెరవగానే ముందు గోడ కనపడింది ఆ గోడ ఆ బ్యాక్గ్రౌండ్లో వీడు మనిషి కనపడ్డాడు వీడు మా బావమనది అనుకున్నాడు ఇప్పుడు ఈ బావమనది జగత్తులో ఉండి జగత్తులో పుట్టాడా లేకపోతే వీడి మనస్సు యొక్క చలనాన్ని బట్టి వచ్చాడు వాడు మనస్సు యొక్క చలనాన్ని బట్టి వచ్చాడు ఎవ్రీథింగ్ ఈజ్ మూమెంట్ ఆఫ్ మైండ్ నిద్రపోతున్నారు కల వచ్చింది కళలో ఇల్లు వాకిలి ఏవేవో బస్సులు ట్రావెలు అన్నీ చేశారు కళలో సంగీత కచేరీ కూడా వింటారు కళలో సంగీత కచేరీ వెళ్ళి చాలా బాగుంది ఈ అంట ఈ సంగీతం వాళ్ళు అస్తమానం సంగీతాన్ని గురించి స్మరిస్తూ ఉంటే వాళ్ళ కళలో సంగీత కచేరీ వస్తుంది సంగీతం వాళ్ళకి జగత్ అంటే ఏమిటంటే సరిగమ పదని అని చెప్తారు ఎందుకంటే అస్తమానం అదే స్మరించి అదే జగత్ అని అనిపిస్తుంది ఈ సినిమా వాళ్ళు ఉంటారనుకోండి వాళ్ళకి ప్రపంచం అంటే ఆ సినిమా ప్రపంచమే ప్రపంచం వాళ్ళకి ఎందుకంటే దాన్నే స్మరిస్తూ ఉంటారు మనస్సు అలా నిర్మాణం చేస్తుంది ఎనీవే యథా స్వప్నే ద్వయాభాసము స్వప్నంలో ద్వయము ద్వయము అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్రష్టాదృశ్యము అని రెండు కూడా కనపడతాయి ఎలా ఎలా కనపడతాయి స్పందతే స్పందతే అంటే కదలిక ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు సినిమా తెర మీద బొమ్మలు కనపడతాయి నాయకుడు నాయిక ప్రతి నాయకుడు అనేక ఘటనలు శృంగారం కరుణం రౌద్రం బీభత్సం అన్ని రసాలు కనపడతాయి ఇవన్నీ మీకు కనపడుతున్నాయి కదా ఎప్పుడైనా చూసారా మీరు ఇవి ఎలా కనపడుతున్నాయో ఎప్పుడైనా చూసారా చూస్తే తెలుస్తుంది ఎప్పుడైనా ఇలాంటివి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి నేను ఎందుకునో చిన్నప్పటి నుంచి ఇది ఇన్వెస్టి చిన్నప్పుడే ఇన్వెస్టిగేట్ చేశాను అక్కడ చూసుకునేవాడిని వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు ఆ విఠలాచార్య సినిమాలో కత్తి యుద్ధం చేసేస్తున్నారు ఇద్దరు వీళ్ళు కత్తి యుద్ధం చేసేప్పుడు నేను ఇక్కడ చూసి ఇవన్న ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చే ఆ కాంతి పెన్సిల్ కింద వస్తుంది ఇలా కాంతి అది చిన్న పెన్సిల్ కింద వచ్చి అలా ఎక్స్పాండ్ అవుతుంది ఇలాగ వస్తుంది కదా ఇక్కడ ఉన్నప్పుడు ఇంత ఉంటుంది వచ్చి అలా వస్తుంది అవునండి దీంట్లో ఇలా ఇలా కదలికలు ఉండేవి చూసారా ఎప్పుడైనా ఆ కాంతి పుంజంలో ఇలా ఇలా కదలికలు ఎవరువో కదలికలు ఉండేవి ఏమండి ఈ కదలి ఇది చూసి మళ్ళీ దీన్ని కరలెట్ చేయటం కోసం మళ్ళీ తెర చూసేవాడి తెర చూస్తే వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తున్నారు ఓ ఇంకా గట్టిగా యుద్ధం చేస్తున్నారు కదా అని ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా ఇలా కదలికలు ఉండేవి ఈ లోపల ఈ కదలికలు కొంచెం తగ్గాయి కమ్మును మళ్ళీ తెర మీద చూస్తే అక్కడ యుద్ధం ఆగి ఏదో ఏదో ఏదో సమాధాన సింపుల్ సీన్ వచ్చింది అర్థమైందండి దాన్ని స్పందన అంటారు ఈ స్పందన ఈ స్పందన నుంచి ఆ సినిమా ప్రపంచం అంతా ఏమండి మీరు నిద్రపోతున్నారు ఏ స్పందన లేదు కళ స్వప్న ప్రపంచం ఆరంభమైంది ఎక్కడి నుంచి వచ్చింది స్వప్న ప్రపంచం అంటే అంతవరకు కాముగా విశ్రాంతిగా ఉన్నటువంటి మనస్సు కదలడం ప్రారంభించింది మనస్సు కదులుతుంది మీరు కళ్ళు ఇంద్రియాలు లేవు ఇంకా స్వప్నంలో ఇంద్రియాలు ఉండవు మనసు ఉంటుంది స్వప్నంలో మీరు శబ్దం వింటే ఈ చెవితో వినరు శబ్దాన్ని మనస్సుతోటే వింటారు స్వప్నంలో చూసినప్పుడు ఈ కళ్ళతో చూడరు మనస్సుతోటే చూస్తారు మనస్సుతో చూడడం అంటే మనస్సు కదులుతుందండి కదలికంటే మనస్సు అలా ఉంటుంది ఆ మనస్సు యొక్క స్పందనలో వీడు చూచివాడు అది చూడబడేది ఆ ద్వయము అలాగే వచ్చేస్తాయి మనస్సు యొక్క స్పందనలోనే వచ్చేస్తాయి అంతే కళ్ళు మూసుకుని నేను ఘటమును చూస్తున్నాను ఘటాన్ని గురించి సంకల్పించాను ఇప్పుడు సంకల్పం చేసి వాడెవడు నేను సంకల్పించబడేదేది ఘటం ఈ రెండు ఏమిటండి అంతేగాని ఒకటి బయట ఒకటి లోపల ఉన్నదేం కాదుగా రెండూ అక్కడే కానీ మీరేమనుకుంటారు కళ్ళు తెరిచి చూసినప్పుడు ఘటం బయట ఉందనుకుంటారు కళ్ళు తెరిచి చూసినప్పుడు ఘటం బయట ఉందా లేకపోతే లోపలుందా లోపలే ఉంటుంది ఘటజ్ఞానం హృదయ దేశంలో జరుగుతుంది తప్ప ఘటజ్ఞానం హృదయ దేశంలో అవుతుందా ఘట దేశంలో అవుతుందా ఘట దేశంలోనే అవుతుంది ఘటాన్ని తెలుసుకునే నేను ఎక్కడ హృదయంలోనే అంటే ఒక స్పందన నేను ఇంకో స్పందన ఘటం ఈ నేను ఘటం డివిజన్ అది కూడా స్పందన ఈ నేను లోపల ఉంది ఘటం బయట ఉంది అది కూడా స్పందన ఎవరిథింగ్ స్పందన మనస్సు యొక్క స్పందనంతే స్పందన లేదనుకోండి ఏమి లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి వీళ్ళు నా వాళ్ళు అనే మమే మమకారము అంటారు మమ వీళ్ళు నా వాళ్ళు అని మనస్సు ఇంకా స్పందిస్తూ ఉంటుంది ఆ స్పందనలో ఏముంటాయి ఆ వాళ్ళ గురించి బెంగు ఉంటుంది వాళ్ళు మనకి సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు మన పెద్దరికాన్ని గౌరవించలేదనే కంప్లైంట్స్ ఉంటాయి గ్రీవెన్సెస్ ఉంటాయి భయాలు బెంగలు ఇవన్నీ ఉంటాయి అవునండి ఇప్పుడు ఈ భయాలు బెంగలు తర్వాత అవమానము మానము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనస్సు యొక్క స్పందన నుంచి వచ్చాయి ఈ స్పందనలు ఎక్కడి నుంచి వచ్చాయి మమా అనే ఆ ఒరిజినల్ స్పందన నుంచి ఈ స్పందనలు వచ్చాయి కాబట్టి అక్కడికక్కడే ఒక స్పందన మరో స్పందనలోకి లీడ్ చేస్తూ ఉంటుంది అంత మనస్సు యొక్క స్పందన ఎవ్రీథింగ్ సపోజ్ మమా అనే స్పందన మానేశారనుకోండి వీడు నావాడు అనే స్పందన లేదనుకోండి తను వెనీ రీజన్స్ నిద్రపోయినప్పుడు ఉండదు ధ్యానం చేసేప్పుడు ఉండదు సినిమా చూసేప్పుడు ఉండదు ఇంకొకటి ఆలోచిస్తుండే ఉండదు ఎప్పుడైతే మమా అనే స్పందన లేదో ఆ భయం ఆ బెంగ ఆ మానం అవమానం అవీ కాబట్టి స్వప్నే ద్వయాభాసం యథ స్వప్నంలో మీకు ద్వయము యొక్క అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ జ్ఞాతాజ్ఞేయము అనే రెండింటి యొక్క ఆభాష అంటే కనబడుట ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది మాయ మనహాస్పందతే మనస్సు కదలిక మనస్సు కదలిక వల్ల వచ్చింది మనస్సు యొక్క కదలిక వల్ల కనబడ్డది యథార్థంగా పుట్టిందా మాయ చేత వచ్చిందా మాయచేత వచ్చింది అక్కడ లేదది అక్కడ లేదు అది అలా వచ్చింది నిజానికి సినిమా తెరను మీరు చూసినప్పుడు అక్కడ ఒక యాక్టర్ ఉన్నాడని మీరు అనుకుంటారు యాక్టర్ ఉండడు ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇది నేను ఇలా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఆ తత్వం మీకు తెలిసిందో లేదో అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను యాక్టర్ లేడని మీరు తలకే బాగానే ఒప్పుతారు అది సరే లే ఈ యాక్టర్ ఎలా కనపడ్డాడు అది పట్టుకున్నారా అని నేను అడుగుతున్నా లేని యాక్టర్ ఎలా కనపడ్డాడు ఇప్పుడు నేను ఇలా ఒక గీత గీశాను నేను ఒక కమర్షియల్ చూశాను మహాత్మా గాంధీ గారి బొమ్మ గీశాడు బ్రష్ తీసుకున్నాడు ఒక ఇంకులో ముంచాడు ముంచి ఇలాగో గీత గీసాడు అది ఏ ఏమిటో గీత గీతే ఈ లోపల ఇంకోసారి ముంచి ఇలాగ ముక్కులాగో గీత గీశాడు దానికి కళ్ళలోడు గీత ఒకటి గీశాడు వెంటనే అరే మహాత్మా గాంధీ అని తెలిసిపోయింది ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది మీ బుద్ధి ఎందు ఉన్నదండి సపోజ్ మహాత్మా గాంధీ అంటే ఎవరికో తెలియని వాడికి ఆయన మహాత్మా గాంధీ అని తెలియదు మనిషిని తెలి అనుకుంటాడు మనిషి తెలుసు కాబట్టి మనిషి అనుకుంటాడు మనిషి కూడా తెలియనివాడు ఏమనుకుంటాడు మనిషిని కూడా అనుకో ఇప్పుడు మనం లోపల ఉన్నది బయటకు వెళుతుంది నిజానికి క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రూవ్ చేశారు జార్జ్ సుదర్శన్ అనే గొప్ప క్వాంటమ్ ఫిజిక్స్ ఆయన ఆయన నా క్లాసెస్ ఏవో అటెండ్ చేసినప్పుడు ఆయన చెప్పారు ఆయన ఆయన ఏమన్నారంటే ఇంతవరకు సైన్స్లో ఈ కాగ్నిషన్ వచ్చింది కాగ్నిషన్ అంటే మీరు ఘటాన్ని చూశారు ఈ ఘటాన్ని చూసినప్పుడు ఈ ఘట జ్ఞానము ఇది ఘటల్లోంచి మెదళ్ళలోకి వచ్చిందా మెదళ్ళలోంచి ఘటల్లోకి వచ్చిందా అనేది ఇంకా వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఘంటాపథంగా ఇంత మాత్రమే చెప్తున్నారు ఏమని ఇది ఎంతో కొంత ఘటల్లోంచి మెదడులోకి వచ్చిన వాస్తవమే కానీ చాలా భాగం మెదడులోంచి ఘటనలోకి వచ్చినది కూడా యథార్థమే అని వాళ్ళు చెప్తున్నారు సైంటిస్టులు క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు మోడర్న్ ఫిజిక్స్ వాళ్ళు చెప్తున్నారు మన ద్వైత మూర్ఖులు ఇప్పటికీ జగత్తు బయటే ఉంది సత్యమే అని వీళ్ళు అంటున్నారు మేము పురాణాల్లో చూసాము ఎక్కడ చూసాము ఎక్కడ వీళ్ళు అంటున్నారు తప్ప ఒక్క బిసరు సైన్స్ చదువుకున్నవాడు ఎవడో అలా నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ అంచేతనే ఎప్పుడు కూడా ఒక్క బిసరి సైన్స్ చదువుకున్నవాడు బాగా మాట్లాడతాడు కేవలము సూపర్ స్టిషన్ తోటే వాడు కాలక్షేపం చేసేవాడు వాడు మాట్లాడి ద్వైతం ఉంది ద్వైతం సత్యం అంటాడు వాడి వాడి మాటకి ప్రమాణమేముంది అదేమీ పోని ఇటు వేదాంతం చదివిన ప్రమాణమా లేకపోతే అటు సైన్స్ అర్థం చేసుకుని ఏమీ లేదు మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సైన్సు వేదాంతం కలిసిపోతాయి కాబట్టి మనస్సు యొక్క అంటే ఈ మాట ఎందుకన్నానంటే జగత్తు సత్యం అని చెప్పేవాళ్ళు వాళ్ళు మహామూర్ఖులు వాళ్ళకేం తెలీదు వాళ్ళు మేము ఏదో మహాపండితులు అన్నట్టుగా వేషం వేస్తారు తప్ప వాళ్ళకి తెలిసి చెప్పే మాట ఏమీ లేదు అక్కడ అక్కడ తెలిసి చెప్పింది ఏమీ లేదు శని హనుమంతుడు కంబైన్ చేస్తే మీకు అన్ని కలిసి వస్తాయని పెద్ద ప్రచారం ఈ శని ఎక్కడ ఉంటాడంటే ఏదో పక్షి మీద కూర్చుని ఉన్నాడు ఇలా రెక్కలు కూడా కదులుతున్నాయి ఆ పక్షివి వాడు శని ఆయన శని ఈ పక్కన హనుమంతుడు ఇప్పుడు వాడు ఒక కవచం ఒకటి తీశాడు ఇది శని సంయుక్త హనుమత్ కవచం ఇప్పుడు మనం పారాయణ చేయాలంటే పారాయణ చేస్తే మంచిదే ఏదో కొంత డిసిప్లిన్ రోజు పొద్దున్నే స్నానం లేచి దీన్ని పారాయణ చేయవలనో బాగుంది దట్ ఈస్ గుడ్ ఎందుకంటే హనుమంతుడి పేరుతోటి ఒక ప్రార్థన శని పేరుతో ఒక ప్రార్థన నువ్వు ఏ పారాయణలు చేయక్కర్లేదు ఆ రెండింటినీ ఫిక్స్ చేసి కవచం పెట్టేసాం మేము ఆ కవచం ఐదు వేల రూపాయలు వచ్చి కొనేసుకుని మెళ్ళ వేసేసుకుంటే వేసేసుకుంటే ఇంక నీ కోరికలన్నీ తీరిపోతాయి ఇంకా కోరికలు తీర్చడం కోసమే సిద్ధంగా ఉంది నీదే ఆలస్యం అని చెప్తాడు ఇప్పుడు ఇది ఇది ఇదే ధర్మమా అది మతమా అది సైన్సా లేకపోతే స్పిరిచువాలిటీయా ఏమిటి అంధవిశ్వాసం తప్పింకోవట్లేదు కాబట్టి ద్వైతుల యొక్క ప్రసం వాళ్ళు చెప్పి మాటలు ఉంటాయి చూసారా దాంట్లో ఏమి సారం అనేది ఏమి ఉండదు కాబట్టి ఎనీవే ఊరికే అప్పుడప్పుడు ద్వైతులను నేను అల్లంటూ ఉంటాను మీరేమనుకోకండి సో మేము ఎవరినో ఫలానా వాళ్ళని అనుకుంటున్నానని కూడా అనుకోవద్దు ద్వైతులు ఇన్ జనరల్ సైంటిస్టులు ద్వైతం మాట్లాడరు వేదాంతులు ద్వైతం మాట్లాడరు ఇటు సైన్సు కాదు అటు వేదాంతం కాదు ఈ మధ్య మార్గం వల్లే ఇటు ఇటు కాదు అటు కాదు వీళ్ళే ద్వైతం మాట్లాడుతూ ఉంటారు ఫస్టు సో స్వప్నే ద్వయాభాసం మనహా స్పందతే మనస్సే ద్వయం రెండుగా కనపడే విధంగా స్పందిస్తుంది అయితే మనస్సు స్పందించేసి ఇవన్నీ నిజంగా రెండు పుట్టేశాయనుకున్నారు మాయయా బాగానే ఉంది స్వప్నం బాగా బాగానే అర్థమైంది జాగ్రత్త కూడా అంతే తథా జాగ్రద్వయాభాసం మాయయా స్పందతే మనహ లేకపోతే స్పందతే మాయయా మనహా ఇప్పుడు మైండ్ జగ జాగ్రత్తలో స్పందిస్తోంది స్పందించి జగత్తు కనపడుతోంది స్వప్నంలో స్పందిస్తోంది జగత్తు కనపడింది ద్వయం ఇప్పుడు ఏ స్పందన సత్యం ఏ స్పందన అసత్యం రెండో అసత్యం కానీ ద్వైతులు ఏమంటారు స్వప్నంలో స్పందన అసత్యం జాగ్రత్తలో స్పందన సత్యం ఎందువల్ల అది ఎలా కుదురుతుంది వాట్ ఈస్ దిస్ న్యాయ అది అలా అలా అది ఏమి లాజిక్ అది స్వప్నంలో స్పందన అసత్యమైనప్పుడు జాగ్రత్తలో స్పందన కూడా అసత్యమే ఇవ్వాలి సినిమా తెర మీద చూసింది అసత్యమైనప్పుడు మామూలుగా ఇలా ఇటు చూసింది సత్యం ఎలా అవుతుంది వై వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్ కాబట్టి వాస్తవంలో మనస్సు యొక్క స్పందన ఎటువంటి స్పందన సరే అవన్నీ కూడా ఏకరూపములు మిథ్యాభూతములు ఈ మనస్సు యొక్క స్పందనలలో ఒక మా ఒక స్పందన రెండవ స్పందన కంటే ఎక్కువ సత్యము అని చెప్పడానికి మీకు హక్కు లేదు డోంట్ హ్యావ్ అన్ రైట్ టు సే లైక్ దాట్ తర్వాత మనస్సు అనగానేమి ఒక ఎంటిటీ ఏమీ లేదు ఈ స్పందనల యొక్క సమాహారానికే మనస్సు పేరు జాగ్రత్త స్పందన స్వప్న స్పందన నిద్రావస్థలో అస్పందన ఈ మూడింటి ఈ మూడు స్టేట్స్ యొక్క సమూహ సమాహారానికే మనస్సుని పేరు అదే కాలం ప్రవహిస్తోంది కొంతసేపు ప్రవహించడం మానేసింది మళ్ళీ ప్రవహిస్తోంది అన్నట్టుగా ఈ మనస్సు ప్రవహిస్తోంది జాగ్రత్త నిద్రపోయాడు మానేసింది మళ్ళీ స్వప్నంలో కొంతసేపు ప్రవహించింది మళ్ళీ మానేసింది మళ్ళీ తెల్లారు లేచి దీంట్లో ఈ ప్రవాహంలో ఈ ప్రవాహం సత్యం ఆ ప్రవాహం అసత్యం అని హౌ కెన్ న్యూసే దాట్ అయితే ఒకటి మోర్ రియల్ దాన్ ది అదర్ హౌకెన్ న్యూసే కాబట్టి మనస్సు అంటేనే స్టేట్స్ మూడు స్టేట్స్ ఒక ఒక స్థితి అవస్థ ఒక అవస్థ మరో అవస్థ కంటే సత్యం చెప్తావు నువ్వు అన్ని అవస్థలు సమానంగా మిథ్యా తర్వాత మూడు అవస్థలు కూడా క్షణికములే ఒక కాలంలో అవస్థ ఉంది ఇంకో కాలంలో లేదు కాబట్టి తత్కాలమునందు ఉన్న అవస్థలు మాత్రమే కాబట్టి ఇలాగ నిరంతరంగా అవస్థ మారిపోయే అవస్థ అవస్థ మారిపోయే అవస్థలాగా అవస్థలు అలా ఉన్నాయి ఈ అవస్థల యొక్క ప్రవాహానికి మనస్సు పేరు ఈ అవస్థలు తాత్కాలికములు అటువంటి తాత్కాలికములైన అవస్థల యొక్క ప్రవాహ రూపమైనటువంటి మనస్సు యొక్క స్పందనని సత్యమనే అండానికి నీకు ఎవడిచ్చాడు ఆయా అధికారం దాన్ని ఏ బేసిస్ మీద నువ్వు సత్యం అంటావు దాని సత్యమైన అండానికి వీల్లేదు కాబట్టి మనస్సు యొక్క చలనము మిథ్యా అని తెలుసుకుంటే వెంటనే వాడు జీవన్ముక్తుడు అవుతాడు భాష్యకారులు ఏమంటారు చూడండి యథారజ్జ్వాం వికల్పిత సర్ప రజ్జురూపేణ అవేక్ష్యమాన సన్న అది ఇప్పుడు సర్పాన్ని చూశాడు వీడు రజ్జువునందు వీడు కల్పించాడు సర్పాన్ని అక్కడ రజ్జువు సర్పము రెండు లేనేలేవు సర్పము అసలు లేనేలేదు వీడు కల్పించాడు కల్పించినటువంటి ఆ సర్పము వీడు తెలుసుకున్నాడు తెలుసుకుని ఏమంటాడు అబ్బేబే సర్పం లేదు రజ్జువే ఉంది సరే ఇప్పుడు నువ్వు తెలుసుకునే సర్పం లేదు రజ్జువే ఉందంటున్నావు నువ్వు సర్పాన్ని చూసినప్పుడు మాట ఏమిటి నేను సర్పాన్ని చూసినప్పుడు కూడా అది సర్పం సర్పంగా ఏమీ లేదు సర్పం రజ్జువుగానే ఉంది అని చెప్తారు ఏమండే ఇప్పుడు సినిమా సినిమాకి వెళ్ళాను కూర్చున్నాను జ్ఞానస్వరూపుడనైనా నేను ఉన్నాను ఏమండే సినిమా ప్రారంభమైంది ఇప్పుడు ఎవళ్ళు ఉన్నారు జ్ఞానస్వరూపుడనైనా నేనున్నానా లేక జ్ఞానస్వరూపుడనైనా నేను సినిమా ప్రపంచము సత్యమైన సినిమా ప్రపంచము అనే రెండు ఉన్నాయా లేకపోతే జ్ఞానస్వరూపుడు అనైనా నేను నేను సత్యమైన సినిమా ప్రపంచమే ఉంది అంటారా ఏమంటారు జ్ఞానస్వరూపుడన నేనే ఉన్నాను సినిమా ఉన్నంతసేపు కూడా చిద్రూపుడునైనా నేనే ఉన్నాను సినిమా అయిపోయింది ఇప్పుడు ఎవళ్ళు ఉన్నారు చిత్రూకుడు అనైనా నేనే ఉన్నాను అంతే కదండి నాయందే ప్రకాశిస్తుంది సినిమా నేనే ఉన్నాను సినిమా ప్రకాశించడానికి ముందు నేనే ఉన్నాను సినిమా ప్రకాశించినప్పుడు నేనే ఉన్నాను సినిమా మానేసిన తర్వాత నేనే ఉన్నాను ఆ సినిమా నేనుగానే ఉంది నన్ను విడిచి లేనే లేదు ఏవం మన పరమార్థ విజ్ఞప్త్య ఆత్మరూపేణ అవేక్ష్యమాణం సత్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి మనస్సులో చలనం ఆగిపోయింది అనుకోండి కావండి ఇంకా జగత్తు లేదు ఇంకా భేదం లేదు వికల్పాలు లేవు ఇంకా వికల్పాలంటే భేదాలు ఏమీ లేవు ఇప్పుడు ఏముంది కేవల సద్రూపుడునైనా నేనే ఉన్నాను ఏమండి ఇప్పుడు మనస్సులో చలనం ప్రారంభమైంది అప్పుడు ఏమనిపిస్తుంది ఈ చలనాన్ని బట్టి ఏదో ఆత్మకంటే భిన్నమైన యథార్థమైన జగత్తు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అజ్ఞానం చేత మాయ చేత వాస్తవంలో మనస్సు యొక్క చలనం ఉన్నప్పుడు కూడా సద్రూపుడనైన నేనే ఉన్నాను సద్రూపుడునైన నేనే మనస్సు యొక్క చలనంలాగా కనపడ్డాను అప్పుడు నేనే ఉన్నాను అనాత్మగా నేనే కనపడ్డాను ఎలాంటి మనస్సు యొక్క చలనం ఆగిపోయింది మళ్ళీ సద్రూపుడునైనా నేనే ఉన్నాను కాబట్టి మీరు ఇప్పుడు గమనించండి ఆత్మ చైతన్యంలో వచ్చే చలనానికే మనస్సు అని పేరు మనస్సు చలనం ఆగిపోతే అది ఏమవుతుంది ఆత్మ అయిపోతుంది ప్యూర్ మైండ్ ఈజ్ గాడ్ ప్యూర్ మైండ్లో గాడ్ కనపడడం కాదు ప్యూర్ మైండ్ ఈజ్ గాడ్ ప్యూర్ అంటే అర్థం ఏమిటి నిశ్చలమైన ఎందుకంటే చలనమే దాని అశుద్ధి మనస్సు యొక్క అశుద్ధి చలనమే ఎందుకని మనస్సు అధికంగా చలించి మీకు సత్యత్వ భ్రాంతిని కలిగిస్తుంది జగత్తునందు భేదబుద్ధిని కలిగిస్తోంది రాగద్వేషాలను నిర్మాణం చేస్తోంది భయాన్ని కలిగిస్తుంది సో మనసు చలనం చేసి చేసి చేసి పెద్ద సంసారాన్ని నిర్మాణం చేసి పెట్టింది అదే దాని అశుద్ధి చలనం ఎప్పుడైతే తగ్గిందో ఆత్మచైతన్యము స్పష్టంగా ప్రకాశిస్తుంది అప్పుడు చలనం వచ్చినా ఈ చలనం మిథ్యా అని తెలిసిపోతూ ఉంటుంది తర్వాత జ్ఞాని యొక్క మనస్సు చాలా కామ్గా ఉంటుంది ఆ కామ్గా ఉన్న మనస్సులో ఏదైనా కొద్దిపాటి చలనం వచ్చినా ఆ చలనము ఓవర్వెల్మింగ్లీ రియల్ అని అనిపించదు అది వచ్చిపోయేది కనబడేది సినిమా వంటిది అని తెలిసిపోతూ ఉంటుంది ఆ చలనము బంధించదు అజ్ఞాని యొక్క చలనము కకావికలుగా ఉంటుంది అల్లకల్లోలంగా ఉంటుంది ఆ చలనము ఎంత అల్లకల్లోలంగా ఉంటుందంటే ఆ చలనము చేత నిర్మాణము చేయబడే జగత్త సత్యం అనిపిస్తుంది తప్ప ఈ జగత్తుని నిలబెట్టి ప్రకాశింపజేసే నా స్వరూపం అనేది అసలు దరిదాపుల్లో ఎక్కడా ఉండదు వీడి స్వరూపం అసలు చుట్టుముట్టు ఎక్కడా ఉండదు ఆ చలనము ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు మీరు ఉండనే ఉండరు సినిమాయే ఉంటుంది మీరు ఉండనే ఉండరంటే మీరు కప్పుబుడిపోయి ఉంటారు యాస్దో లేనట్టుగా సినిమాయే ఉన్నట్టుగా ఉంటుంది అలాగే మనస్సు ఊరికే పిచ్చెత్తినట్టు చలనం అయిపోయి కొంతమంది ఎలా ఉంటారు వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు వాళ్ళు వచ్చి ఏదో వేదాంతం మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఏ వెళ్ళవా నీకు వేదాంతానికి అర్హత లేకపోతే ఎందుకంటే వేదాంతం నువ్వు మాట్లాడాలంటే ఒక్కపిసరు మనస్సు ఏకాగ్రత సావధానత కొంత యోగ్యత అధికారము ఇవన్నీ ఉండాలి అంతేగాని అలాగే వాడితోటే వాడితోటో పెద్ద దెబ్బలాడేసి తిట్టేసుకుని వచ్చేసి వేదాంతం క్లాస్లోకి వచ్చిన చెప్పు వేదాంతం అంటే ఏమిటి చెప్తారు వేదాంతం వాడికి ఏం తెలుస్తుంది అదికేమో అర్థం కాదు పైగా జగత్తు మిచ్చున్నావు ఏమిటంటాడు పైగా మనకి అడ్డు పొలలు వేసే ప్రశ్నలు వేస్తాయి చాలా ప్రాబ్లమాటిక్ కాబట్టి తీవ్రమైన చలనము కలిగిన మనస్సు గలవాడితోటి మీరు నిర్వహించలేరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారనుకోండి మీరు మాట్లాడుతుండగానే వాడు మనస్సు మరో చోటకి వెళ్ళిపోతుంది మీ మాటలు వాడు వెండవు మీరు ఉరికే చెప్పుకుంటూ పోతారు వాడు వెండవు ఫోన్లు చేస్తాడు ఫోన్ చేస్తూ చేస్తూ మధ్యలో స్వామీజీ ఇక్కడ ఈ పంచదశలో ఈ శ్లోకం ఏదో ఉందని మొదలు పెడతాడు సరే నేనేదో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకునే లోపల ఇంకో ఫోన్ వస్తుంది స్వామిజీ జస్ట్ బియన్ ది లేనని వాడికి ఏదో చెప్పేస్తూ ఉంటాడు చెప్పేసి మళ్ళీ నాకు వస్తాడు నేనంటాను చాలే పంచదశి ఈసారి కలిసి కలిసి కూడా అడుగుదవు అని నేను చెప్తాను ఎందుకంటే వాడు మనస్సు ఏమో స్థిరంగా ఉండదు అల్ల కల్లోలంగా ఉండదు అదే అసూచి మనస్సు యొక్క అసూచి అదే గ్రాహ్య గ్రాహక రూపేణ ద్వయాభాసం స్పందతే చూడండి చూచేవాడు చూడబడేది రెండు భిన్న భిన్నములు ఈ భేదము చూచేవాడుగా చూడబడేదిగా చూచేవాడు అంటే పరిచ్ఛిన్నుడు దేహాభిమానం కలిగిన ఈగో ఆ ఈగోగా ఆ పరిచ్ఛిన్న అహంకారం చేత చూడబడే ఘటపటాది దృశ్యముగా ఈ రెండు భిన్నములనేదిగా ఇది లోపల ఉంది బయట ఉందనే భేదంగా ఈ మొత్తం అంతా కూడా మనస్సు యొక్క స్పందన మొత్తం ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ది మైండ్ దాంట్లో ఏమీ సత్యం లేదు స్వప్నం అలాగనమాట మనస్సే అలాగా గ్రాహ్యము అంటే తెలియబడేది గ్రాహకము తెలుసుకునేవాడు ఆ రెండు రూపాలుగా అదే ద్వయం అంటే అక్కడ రెండు రూపాలుగా మనస్సే స్పందిస్తోంది స్వప్నంలో ఎలాగా మాయయా రజ్జ్వామివ సర్ప రజ్జువునందు సర్పం ప్రకాశించినట్టుగా మాయ మనస్సే ప్రకాశిస్తోంది ఇది చూడ్డానికి అలా సరళంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం లాస్ట్ ఇయర్ జరిగింది మళ్ళీ చెప్తున్నారని కూడా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ దీంట్లో ఇంకా మనం జాగ్రత్తగా గమనించాల్సిన సూక్ష్మములైన అంశాలు ఒకటి రెండు ఉన్నాయి నేను మళ్ళీ క్లాస్లో చెప్పి ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో పూర్తి ఓం పూర్ణ మధం పూర్ణమిదం పూర్ణ